వందే భద్రం రపరామదేవాద్రం పశ్యేమాక్షజత్రనూ యశేమ దేవతాయ స్వస్తిన పూషా విశ్వవేదాస్క్ష్యోష్ట బృహస్పతి ేతి భోక్తృ భోజ్యమితి తద్విధ ఈ శ్లోకాల యొక్క పూర్వరంగము ఏమంటే ప్రాణాదిరంతైవైరేతర్వికల్పిత ఈ ఆత్మ ప్రాణము ఇత్యాది అనంత రూపాలుగా వికల్పము చేయబడుతున్నది అంటే ఇప్పుడు మీరు ఆ రజ్జు యొక్క స్వరూపం తెలియకపోవడం చేత అది సర్పమని జలధారని మాలని పలు విధాలుగా మీరు వికల్పాలు చేసుకుంటూ పోతారు వికల్పం అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోలేక దాన్ని మీద మరేదో సూపర్ ఇంపోజ్ చేయడం వికల్పం ఆ విధంగా వికల్పాలు చేస్తారు ఇప్పుడు వికల్పానికి అధిష్టానం ఒకటి ఇప్పుడు సర్పాన్ని మీరు వికల్పం చేసిన సందర్భంలో రజు అధిష్టానం ఆ రకంగా మనం నిజ జీవితంలో చేసేటువంటి వికల్పాలన్నిటికీ అధిష్టానము ఆత్మ అది అర్థం చేసుకోవాలి అంటే అర్థం ఏంటంటే మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి లేకపోతే ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు సో మీరు ఉదాహరణకి అయం మమపుత్ర అన్నారనుకోండి వీడు నా పుత్రుడు అన్నారనుకోండి అక్కడ ఈ మమపుత్ర అనేది ఆత్మయలు వికల్పంగా వేస్తారు ఎందుకంటే అయం మమపుత్ర అని వీడు ఎప్పుడంటాడు తెలిసి తెలియకుండా నిద్రలో ఉండగదా నిద్ర లేచిన తర్వాత అంటాడు కదా కాబట్టి మమపుత్ర అయం మమపుత్ర ఆ మొత్తం అంతా కూడా వీడికి ఆ ఎరుకలో భాషిస్తూ ఎరుకలో ఏది భాషిస్తుందో అది ఆ రూపము ఏ రూపంలో భాషిస్తుందో ఆ రూపము కల్పితము కేవలము ఎరుక మాత్రమే దాని యొక్క వాస్తవిక స్వరూపము నెక్లెస్ అని ఆ డిజైన్ కల్పితము దాని యొక్క యథార్థ స్వరూపము బంగారము అన్నట్లుగా అయం మమ్మపుత్ర అనే అది కల్పితము ఈ కల్పనకు మూలంలో ఉన్నటువంటి ఆ ఎరుక చైతన్యము అదే యథార్థము కాబట్టి ఆత్మస్వరూపమునందు అయం మమ అనేది వికల్పం ఇదం అది కూడా ఆత్మస్వరూపమునందు వికల్పం ఈ జగత్తనంతని ఈశ్వరుడు సృష్టించాడు ఆ ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు ఇది కూడా ఆత్మస్వరూపమునందు వికల్పమే అర్థమైంది కదండి కాబట్టి మీరు ఏది ఏది మీకంటే భిన్నంగా ఉన్నట్టు భావన చేస్తారో ఆ సర్వము ఆత్మస్వరూపమునందు వికల్పము మాత్రమే ఇది ఏది కూడా ఆత్మకంటే భిన్నంగా ఇంకేమీ లేదు సర్వము ఆత్మయే ఆత్మైవేదం సర్వం ఎలా అయితే సినిమా తెర మీద కనపడే సకల భావాలకి ఆ మూలము ఆ ప్రకాశము అదేవిధంగా ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ వేకింగ్ కాన్షియస్నెస్ అది మీరు గమనించాల్సిందే ఇప్పుడు అయం అమ్మ పుత్ర అన్నప్పుడు అది వేకింగ్ కాన్షియస్నెస్ యొక్క కంటెంట్గా ఉందా లేదా వేకింగ్ కాన్షియస్నెస్లో ఉంది అది ఈ వైకుం విష్ణువు వైకుంఠంలో ఉండి జగత్తును సృష్టించేడు అనే భావన ఎక్కడుంది అది కూడా ఒక భావనే కదా ఒక మానసికమైనటువంటి భావనే కదా ఆ భావన ఎక్కడుంది దట్ ఈజ్ ఆల్సో ది కంటెంట్ ఆఫ్ వేకింగ్ కాన్షియస్నెస్ మీరు ధర్మము అన్న అధర్మము అన్నా గుడ్ అన్నా ఈవిల్ అన్న ఈ సర్వము కూడా ఆ వేకింగ్ కాన్షియస్నెస్ యొక్క కంటెంట్గానే ఉంటుంది కాబట్టి వేకింగ్ కాన్షియస్నెస్ యొక్క కంటెంట్ ఏదైతే ఉన్నదో అది అపియరెన్స్ తప్ప సత్త కావు సినిమా తెర మీద ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా అస్థిసిద్ధము కాదు ధాతి సిద్ధము మాత్రమే అస్థిసిద్ధం ఏమిటి ప్రకాశము మాత్రమే అస్థిసిద్ధము అదేవిధంగా మనకి వేకింగ్ కాన్షియస్నెస్లో ఎన్ని భావాలు మీరు మీరు అనుభవానికి వస్తాయో ఈ అనుభవములన్నీ అనుభవ విషయములన్నీ కూడా అస్థిసిద్ధములు కావు పాతి సిద్ధములు మాత్రమే కాబట్టి అపియరింగ్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ బీయింగ్ అని మనం గుర్తు సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అపియరెన్స్ దెన్ వాట్ ఈస్ ది బీయింగ్ ఆత్మా ఈజ్ ది బీయింగ్ ఇది వ్యవస్థ ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో ఇది ఒక వ్యామోహం అది చాలా లోతైన వ్యామోహం మీకు ఉదాహరణ నేను చెప్తా చూడండి మీకు ఉల్లాసంగా ఉందనుకోండి మీరు అనుకున్న పనులన్నీ చక్కగా అయిపోతున్నాయి మీకు ఇది ఎలా ఉంటుందంటే వ్యా వడ్డీ వ్యాపారం చేసేవాడికి ఆ రోజు రావాల్సిన బాకీలన్నీ వచ్చేసాయి అనుకోండి వాడు వెంటనే ఇంటికి ఎలా ఉంటాడు వాడు అబ్బా ప్రపంచం ఎంత బాగుందో అనుకుంటాడు పూర్వానికి ఓ మహారాజు దగ్గర ఓ బార్బర్ ఉండేవాడు ఈ బార్బర్ దగ్గర ఒక కోడిగుడ్డంత బంగారం కూడా ఉండేది ఆ కోడిగుడ్డంత బంగారాన్ని ఆ బార్బర్ పెట్టులో పెట్టుకునేవాడు అది అతని యొక్క సంపాదన మాటది ఆ మహారాజు గారు అడిగారేమో ప్రపంచం అంతా ఎలా ఉందని అడిగారు అంటే సమాజం ఎలా ఉందని అడిగారు అంత చాలా బాగుందండి సమాజంలో సుఖ సంపదలన్నీ కూడా వెలసిల్లిపోతున్నాయి ప్రతి దగ్గర కోడిగుడ్డంత బంగారం కూడా ఉంది అని చెప్పాడు ఆ ఎవడో కొట్టేశాడు దాన్ని వీడి హార్ట్ అన్న హార్ట్ బ్రోకెన్న ఆ రొంత కోడిగుడ్డంత బంగారం అడగ కొట్టేశారు కానీ మరి మహారాజు గారు మళ్ళీ ఆయన వారం ఎప్పటికీ వీడికి కబురు పెడతారు కదా అప్పుడు వెళ్ళకపోతే బంగారంతో కూడా తల కూడ పోతుంది అందుకోసం వెళ్ళాడు మళ్ళీ మహారాజు గారు మామూలుగా మాట వరసకి అడిగారు ఎలా ఉంది ఏమిటి కబుర్లు ఏమిటి అంటే సమాజం చాలా దుఃఖంలో ఉంది ఎక్కడా ధర్మం లేదు అంతా కూడా చాలా దుఃఖంగా ఉన్నారు ఎవరి దగ్గర కోడిగుడ్డంత బంగారం కూడా లేదు అని చెప్పాడు కాబట్టి అది ఎలా ఉంటుందంటే మనం ఏ మూడ్లో మనస్సు ఫిట్ అవుతుందో ఆ జగత్తు ఆ రకంగా భాషిస్తుంది ఉదాహరణకి మీకు ఎప్పుడైనా అనుకున్న పనులన్నీ బాగా అయిపోతున్నాయి అనుకోండి మీకు ప్రతి మీరు ప్లాన్ చేసిన విధంగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ స్మూత్లీ అప్పుడు ఏమనిపిస్తుందంటే జీవితంలో సుఖము శాశ్వతము దుఃఖం అసలు ఉండనే ఉండదు దుఃఖములు ఎందుకు రావు మన జీవితము సుఖమయమే గడిచిపోతుంది అని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది దుఃఖం వచ్చేటువంటి అవకాశమే లేదు అనిపిస్తుంది ఇక దుఃఖం వచ్చిందనుకోండి వీడు ఏమనుకుంటాడంటే నా జీవితం అంతా నేను కష్టాలు పడుతూనే ఉన్నాను ఇంత వయస్సు వచ్చినా కూడా ఇంకా ఈ కష్టాలు పూర్తి కాలేదు అని మొత్తం జీవితం అంతా దుఃఖమయంగా వీడు భ్రమపడతాడు అంతవరకు వచ్చిన సుఖాలన్నీ మర్చిపోయి ఆల్ లైఫ్ ఐ హెవ్ సఫర్డ్ అని భయపడతాడు తర్వాత ఇంకోసారి ఏమవుతుందంటే మళ్ళీ సుఖమనేది వస్తుందా అనే డౌట్ కూడా వస్తుంది ఏప్రిల్ మే ఉన్నప్పుడు ఎప్పటికైనా మళ్ళీ ఆకాశంలో మేఘాలు కనపడతాయా వర్షం పడుతుందా చల్లబడుతుందా లేకపోతే ఇలాగే ఈ ఫార్టీ డిగ్రీసే కొనసాగిపోతే ఏమైపోతుంది సృష్టి అంతా అని భయం అలా అనిపిస్తుంది ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఈ దుఃఖమే ఇలా కంటిన్యూ అయిపోతుందేమో సుఖమే రాదేమో అనే భ్రమ కలుగుతుంది తర్వాత మీరు ఏదైనా ఒక వ్యక్తి మీద ఆసక్తిని కలిగి ఉన్నారనుకోండి ఏమనిపిస్తుందంటే ఆ వ్యక్తి లేకుండా బతికే సంభవమేనా ఐ కెనాట్ లివ్ వితౌట్ దట్ పర్సన్ హౌ కెన్ ఎనీబడి హౌ కెన్ ఇవి కుక్కను పెంచి వాళ్ళు ఉంటారు కుక్క పెంచకుండా వీళ్ళందరూ అసలు ఎలా బతుకుతున్నారంటారు వీళ్ళకి వీళ్ళ జీవితం ఎలా సాగిపోతుంది హౌదే కెన్లీ ఎయిర్ కండిషన్లో ఉన్న వాడికి ఏమనిపిస్తుంది అంటే ఎయిర్ కండిషన్ లేకుండా అసలు బతకడం సంభవమేనా అసలు అలాంటి జీవితాలు ఉంటాయా అనే డౌట్ వస్తుంది అమెరికాలో ఉన్న వాళ్ళకి రోడ్లు గోతుళ్ళు మంచి క్లీన్ రోడ్స్ లేకుండా అసలు ఎలా జీవించగలుగుతారు మానవులు అనేవాళ్ళు అనేవాడికి డౌట్ వస్తుంది అక్కడంతా ఫెసిలిటీస్ అలా ఉంటాయి వాళ్ళకి డౌట్ వస్తుంది మీరు బ్యాంకులోకి వెళ్ళారనుకోండి మీరు అలా వెళ్ళి ఇలా ఇటువంటి చూస్తుంటే ఇద్దరు ముగ్గురో వస్తారు సార్ ఇండివిక ఎన్ని పోస్తారు అని వస్తా అంటే నేను ఏదో ఒక అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను రండి ప్లీజ్ కాల్ అని తీసుకువెళ్ళి వాడు ఎంత మర్యాద చేసేస్తాడు అంటే మీరు ఆశ్చర్యపోతారు ఏదో అప్పారెంట్గా అల్లుడు వచ్చినట్టుగా ఉంటుంది తప్ప ఏదో పని ఉండదు ఇక్కడ బ్యాంకుకి వెళ్ళండి మీరు అసలే అప్ల ఆ చలాన్ని ఫిలప్ చేయాలంటే చలానా చలాలు లేదని చెప్తారు చలాలు లేకపోవడం చలాన్ అంటే చూడో ఆ పక్కన జెరాక్స్ షాప్ ఒకటి ఉంది అక్కడికి పో చలాన్ వస్తుందని చెప్తారు బ్యాంకు వాడు సప్లై చేయాల్సిన చలానక్ జెరాక్స్ షాప్లో దొరుకుతుంది జెనాక్స్ షాప్కి వెళ్తే వాడు ఎన్ని కావాలి ఐదు ఐదు రూపాయలు అని వాడు ఐదు రూపాయలు తీసుకుని అలా నష్ట కాబట్టి సో మీరు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు అటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఈ అటాచ్మెంట్ ఫలానా వ్యక్తి యొక్క సంయోగం లేకుండగా జీవితము సంభవమే కాదు అని అనిపిస్తుంది ఐ కెనాట్ లివ్ వితౌట్ సోన్ సోపర్ సమ్ అని అనిపిస్తుంది కోపంలో మీరు కోపంలోనూ ద్వేషంలోనూ ఉన్నారనుకోండి ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకోకపోతే బ్రతుకే వ్యర్థము అని అనిపించే దేవుని ఏమని ప్రార్థిస్తాడంటే ఆ వ్యక్తికి హాని చేయమని ప్రార్థిస్తాడు నేను ఇవాళ ఈనాడులోనూ ఎక్కడో హెడ్లైన్ చూశాను నాకు టికెట్ ప్లీజ్ వాడికి టికెట్ వద్దు ప్లీజ్ అని ప్రార్థన రెండు రకాలుగా ఉంటుంది ఆ టికెట్ నాకు ఇవ్వాలి వాడికివ్వకూడదు డబుల్ ఎడ్జిడ్ వె ద్వేషంలో ఉన్నప్పుడు మనిషికి ఆ ద్వే కక్ష తీర్చుకోకుండా జీవితంలో సుఖశాంతులు ఉండవు అని అనిపిస్తుంది తర్వాత లోభంలో ఉన్నాడు అనుకోండి మనిషి లోభంలో ఉన్నప్పుడు డబ్బు లేకుండా జీవితంలో సుఖము సంభవము కాదు అని అనిపిస్తుంది ఈ మనిషి అనేక అత చిత్రాతి చిత్రములైన కల్పనలు అన్నీ చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది భాగవతంలో శ్లోకం ఉంటుంది రుతే అర్థం అక్కడ వస్తు ఉండదు వస్తు ఉండదు ఎత్ ప్రతీయత లేకుండానే ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది నా ప్రతీయేత కానీ మళ్ళీ కనపడడం మానేస్తుంది ఇప్పుడు ఈ పాముందనుకోండి కొంతసేపు కనపడుతుంది తర్వాత మళ్ళీ కనపడడం మానేస్తుంది ఇటువంటి స్థితిలో దీనికి అధిష్టానం ఏమిటి ఇప్పుడు సినిమాకి వెళ్ళారు ఇది ఆలోచించాలి మరి ఇలాంటి ఆలోచిస్తేనే దాన్ని ఫిలాసఫీ అంటారు సో సినిమాకి వెళ్తే సినిమా తెర మీద మీకు అనేక దృశ్యాలు రెండు గంటలు కనపడ్డాయి ప్రతీయేత తర్వాత మళ్ళీ కనపడడం మానేశాయి న్రతీయేత ఈ ప్రతీతికి ప్రతీతి యొక్క అభావానికి అధిష్టానం ఏది అన్నట్లయితే స్థూలంగా చెప్పాలంటే తెర అధిష్టానము అని చెప్పాలి చూడండి కానీ తెర అధిష్టానం ఎప్పుడైంది తెరను చూసే చేతనుడు ఉన్నప్పుడు తెర అధిష్టానం కాబట్టి సూక్ష్మంగా ఆలోచిస్తే మీరేమని చెప్తారు ప్రతీతికి అప్రతీతి ప్రతీతి యొక్క అభావానికి కూడా అధిష్టానం ఆత్మ తన ఎరుకలో తెర మీద ప్రకాశించింది సరే తెర మీద ప్రకాశిస్తే ఏమైంది తన ఎరుకలో ప్రకాశించింది సినిమా అంతా కూడా నా ఎరుకలో ప్రకాశించింది మళ్ళీ ఇప్పుడు ఏమైంది న ప్రతీయత ప్రకాశించటం లేదు కూడా అటువంటి పరిస్థితి ఎక్కడ వచ్చినా తమ్ విద్యాత్ ఆత్మనో మాయా మనం అన్నాం ఆత్మదేవహ ఆత్మదేవుడు మాయచేతను అన్నీ కల్పిస్తూ ఉంటాడు అన్నాం ఏమిటా ఆత్మనహ మాయా అంటే ఏమిటర్థం ఇవి ఇదే కనబడుతుంది కనబడడం మానేస్తుంది ఈ వ్యక్తి లేకుండా నేను బతకలేను అనిపిస్తుంది మళ్ళీ తర్వాత అది రాంగ్ అని ప్రూవ్ అవుతుంది ధనం లేకపోతే సుఖం లేదు అనిపిస్తుంది మళ్ళీ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది కాబట్టి మనం జీవితంలో ఎన్నెన్ని భావాలను కలిగి ఉన్నామో అవన్నీ కూడా తప్పని ప్రూవ్ అవుతాయి ఎవరీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ తప్పని ప్రూవ్ అవుతుంది మీరు మంచివాడని మీరు ఎవడైనా అనుకుంటారో వాడు చెడ్డవాడిని ప్రూవ్ అవుతాడు చెడ్డవాడని ఎవడైనా అనుకుంటారో వాడు మంచివాడిని ప్రూవ్ అవుతాడు ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ అండ్ డిస్ప్రూవ్డ్ అంటే దీని అర్థమేటి ఇవన్నీ వికల్పములు మాత్రమే వీటన్నిటికీ మూలంలో ఉండే అధిష్టానము ఆత్మ చైతన్యం మాత్రము ఒక్కటి సత్యము ఇంకేది సత్యము కాదు ఇది దిస్ ఈస్ ది టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఇది ఈ టాపిక్లో కొంచెం మొహమాటం లేకుండా శాస్త్రంలో చెప్తారు వేద ఇది వేద విధ వేదాన్ని వలించి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పరమతత్వము వాడు వలించే వేదమే అనిపిస్తుంది ఆ వేదానికి అర్థం ఉంటుంది ఆ అర్థం ఒక అనుష్ఠానం ఉంటుంది ఆ అనుష్ఠానం ఆత్మ ఉంటుంది ఆత్మ పరబ్రహ్మ అది తెలుసుకుని జ్ఞానాన్ని కొన్ని అంత దూరం వాడు వెళ్ళడం వల్లించడంతో సరిపెడతాడు శబ్దప్రధానం అదే అనుకుంటాడు అది పరమార్థం ఎలా అవుతుంది అది సాధనం అవుతుంది కానీ పరమార్థం ఎలా అవుతుంది సో యజ్ఞ ఇది యజ్ఞ విధ యజ్ఞం చేసేవాడు ఉంటాడు హోమాలు అంగీ చేసేవాడు అదే పరమతత్వం అనుకుంటాడు అది పరమతత్వం ఎలా అవుతుంది రోజు ఒక డిసిప్లిన్ కింద లేకపోతే ఒక రొటీన్ కింద అలవాటు ప్రకారం ఎలా స్నానం చేయడం స్నానం చేసాము విభూతి పెట్టుకోవడం విభూతి పెట్టుకున్నాం కాబట్టి ఒక హోమం చేయటం ఆ హోమం ఎందుకు చేస్తున్నామంటే అలవాటైంది కాబట్టి చేస్తున్నాం భోజనం చేస్తున్నదానికి ఒక రీజన్ ఉంది ఎందుకు చేస్తున్నావు అంటే ఆకలి కోసం చేస్తున్నాం ఈ హోమం ఎందుకు చేస్తున్నామంటే అదేదో డ్యూటీ కాబట్టి చేస్తున్నావునో లేకపోతే అలవాటు కాబట్టి చేస్తున్నావునో రెపిటేటివ్గా ఏదో చేస్తూ ఉంటారు చేసి అదే పరమార్థం అంటే ఎక్కడ కుదురుతుంది ఈ హోమము చేసేది మమోపాత దురిత ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వరుని యొక్క ప్రీతి కలుగుట నా హృదయంలో ఉండే కాలుష్యములు తొలగుట అనే ప్రయోజనం కోసం నేను దీన్ని చేస్తున్నాను అని తెలుసుకుని ఆ మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎన్ని హోమాలు చేసేవన్నది కాదు పాయింట్ ఆ హోమం వెనకాల ఉండే మోటివ్ ఏవిటీ అన్నది పాయింట్ హోమాన్ని ఉన్న ఇంద్రజిత్తు కూడా చేశాడు హోమం లక్ష్మణుడు నాశనం అయిపోవాలి నేను లక్ష్మణుడి మీద విజయాన్ని సాధించాలి అని హోమం చేశాడు మోటివ్ ఈజ్ రాంగ్ మోటివ్ అంచేతనే హోమం చేసి కూడా పరాభవాన్ని పొందాడు మీ మోటివ్ సరైన మోటివ్ లేదనుకోండి ఏ మోటివ్ లేదనుకోండి ఏదో హోమం ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా చేస్తున్నారనుకోండి ఆ హోమానికి ప్రయోజనం అంతంత మాత్రం మీరు ఏదో ఒక కామ్యకర్మగా చేశారనుకోండి ఆ హోమం బంధిస్తుంది అది చిత్రం మీరు దేవుడు పూజ చేస్తే అది ఒక కామనతో చేస్తే ఆ కామన బంధిస్తుంది ఆ పూజ బంధిస్తుంది కాబట్టి ఎందుకంటే అల్టిమేట్లీ దేవతాప్రసాదోపి అకించిత్కర అని నిన్ననే అనుకున్నాం అల్టిమేట్గా ఆ దేవత అనుగ్రహంతో మీకు కావాల్సిన కోరిక తీర్చేసింది అనుకోండి ఏమవుతుంది దెన్ వాట్ విల్ హ్యాపీ Then what? So, ఇప్పుడు దశరథ మహారాజు గారికి హోమం చేశారు దేవత కనపడి కోరిక తీర్చింది ఓకే వాట్ హ్యాపన్ నలుగురు కొడుకులు పుట్టారు ఓకే వాట్ హ్యాపండ్ వాళ్ళు చక్కగా ప్రేమగా పెరిగి పెద్దవారు అయ్యారు దెన్ వాట్ విశ్వామిత్రుడు రాగానే ఆయన గుండెల్లో రాయిపడి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది ఆయన కళ్ళు తిని పడిపోయాడు విశ్వామిత్రుని చూడగానే కళ్ళు తిని పడిపోయాడు ఆఖరికి ఆయన ఎలా బతికాడు ఎలా పోయాడు ప్రాణాలు ఎలా పోయాయి ఆ దేవతాప్రసాదమే ఆయనకి శాపం అయిపోతుంది ఆయన పుత్ర యోగ దుఃఖంతో మరణించాడు కాబట్టి దేవతాప్రసాదోపి సరే రామాయణము రాముడు అవతారము మనం ఆ హడావిల్లో పడిపోయి ఇది మర్చిపోతాం కాబట్టి దేవతాప్రసాదోపి అకించిత్కర వీడికి పెళ్లి కాలేదని దేవతాప్రసాదం కోసం పూజలు చేశాడు ఇప్పుడు పూజలు దేనికి చేస్తున్నాడో ఆ పెళ్లి డిజాల్వ్ అవ్వాలని ఇప్పుడు పూజలు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతాప్రసాదంపై అకింకితరేవా తెలిసిపోయింది కదండి ఇప్పుడు ఈ ఉద్యోగం కోసం పూజలు చేశాడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి మరో ఉద్యోగం నాకు వెళ్ళడం కోసం పూజలు చేస్తున్నాడు సో కాబట్టి ఆ రకమైన దేవతాప్రసాదం కూడా అది కూడా వ్యర్థమే అల్టిమేట్గా అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానము తప్ప దానికి దారి తీసే యజ్ఞమైతే యజ్ఞాన వివిధిషంతి అశ్వేన జిగమిశంతి యజ్ఞేన వివిధిషంతి అశ్వం ఉంటే ఆ అశ్వం మీద మీరు సవారీ చేసి ఒక చోట నుంచి వెళ్ళాలి అంతేగాని అశ్వాన్ని నూనె గాను కట్టి దాన్ని ఆ గాను తిప్పి చెలకపిండి చేయకూడదు అది అశ్వాన్ని వాడుకోవాల్సిన పద్ధతి అది కాదు అదేవిధంగా యజ్ఞం ఉంటే ఆ యజ్ఞం వల్ల అంతఃకరణ శుద్ధిని పొంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు యజ్ఞాన్ని వాడాలి కానీ యజ్ఞంతో డబ్బు సంపాదిస్తాను ఇలాంటి వాటికి వాడేదంటే అది దాన్ని దుర్వినియోగం చేసినట్టు కాబట్టి యజ్ఞం కూడా సాధన దృష్ట్యా గొప్పది అన్ని సందర్భాల్లో కాదు మోటివి సరిగ్గా ఉన్నప్పుడు సాధన దృష్ట్యా గొప్పది సాధ్యదృష్ట్యా చూసినట్లయితే యజ్ఞం కూడా కల్పితమే వికల్పమే అయిపోతుంది దాని కూడా పరమార్థము లేదు భోక్తేతి భోగవిధ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ భోక్తేతి చ భోగవిధ వీళ్ళు సాంఖ్యులు భోక్తృవి భోక్తేతి చ భోక్తృవిధ భోగవిధ కాదు వీళ్ళు సాంఖ్యులు సాంఖ్యులు ఏమంటారంటే ఆత్మ అకర్త అంటారు తార్కికుల్ని సాంఖ్యుల్ని చూస్తే తార్కికుల్ని చూస్తే మొట్టబుద్ధి వస్తుంది తా వాళ్ళను చూసి సాంఖ్యులను చూస్తే ముద్ది పెట్టుకో బుద్ధి వస్తుంది ఎందుకంటే సాంఖ్య తార్కికులు ఏమంటారో ఆత్మకర్తా భోక్త అంటారు వాడికి ఆత్మస్వరూపం సుతరామో తెలియదు కానీ సాంఖ్యులు ఏమంటారు అంటే పైగా ఆత్మ జడము అని కూడా అంటారు మీరు విన్నారో లేదో ఎప్పుడో అలా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు ఆత్మ జడ ఈ చెప్పేవాడు ఆత్మ వీడు జడము అని చెప్తాడు తెలిసి చెప్పాడా తెలియకుండా చెప్పాడా తెలిసి చెప్తే ఆత్మ జడవి ఎలా అయింది కాదు ఆత్మకి మనస్సుతో సంయోగం కలిగితే జ్ఞానం పుట్టింది అంటాడు వాడికి అంతసేపు పుట్టడం ఆరంభవాదం తార్కికులు ఆరంభవాదం అంటారు పుట్టింది ఘటం పుట్టినట్టుగానే జ్ఞానం పుట్టింది అంటాడు అటువంటి తార్కికుణ్ణి చూస్తే వాడిని చూసి సాంఖ్యుణ్ణి చూస్తే సాంఖ్యుడేమంటాడు ఆత్మచేతనము అంటాడు ఆనందం అనిపిస్తుంది ఆత్మ జడం వాడికంటే వీడి నయం ఆత్మకర్త అంటాడు అభో ఇప్పుడు చాలా బుద్ధిమంతుడే అని అనుకునే లోపల ఆత్మభోక్త భోక్తృ ఆత్మభోక్త అని వాళ్ళ సిద్ధాంతం ఇప్పుడు ఈ ఆత్మభోక్త అన్నప్పుడు ఇప్పుడు బంగారము పత్సని లోహము అని అన్నాడు అనుకోండి సమస్య లేదు తప్పు కాదు చాలా కరెక్ట్ కానీ బంగారము నెక్లెస్ రూపంలో ఉంటుంది అని అన్నాడు అనుకోండి వాడిని ఏమనాలంటారు ఇప్పుడు వాడు తెలిసి మాట్లాడుతున్నాడు అనాలా తెలియకుండా మాట్లాడుతున్నాడు అనాలా బంగారము నెక్లెస్ రూపంలో ఉంటుంది అంటే ఈ నెక్లెస్ రూపం అనేది బంగారానికి సహజమా లేక పరిస్థితిని బట్టి వచ్చిందా పరిస్థితిని బట్టి ఇన్సిడెంట్ పరిస్థితిని బట్టి వచ్చింది కానీ సహజం కాదు పచ్చని లోహము అన్నప్పుడు ఆ పచ్చదనము ఆ లోహధర్మము అవి సహజము కాబట్టి ఆత్మయందు భోక్తృత్వం ఆత్మ భోక్తాన్ని వంటవే భోక్తృవిధ భోక్తేటి ఆత్మభోక్తాన్ని వంటున్నావు కదా ఆత్మయందు భోక్తృత్వము బంగారంలో పచ్చదనము లోహధర్మము సహజమైనట్లుగా సహజములా లేక ఆ ఇంద్రియ సంయోగం వల్ల ఆత్మయందు భోక్తృత్వం వస్తుందా ఆత్మ ఇప్పుడు ఆత్మ మనసు మీకు సుఖము దుఃఖము నూనె ఉన్నాయి ఇది ఈ పరిస్థితి ఈ పని ఇలా అయితే సుఖం ఈ పని ఇలా కాకపోతే దుఃఖం అని మీరు అన్నారు ఈ సుఖము దుఃఖము అన్నవి మీకు నిద్రావస్థలో ఉన్నాయా ఇవి లేవు నిద్రావస్థలో ఆత్మ చైతన్యం ఉంటుంది నిద్రావస్థలో మీరు ఉన్నారు కానీ సుఖ దుఃఖాలు లేవు జాగ్రత్త అవస్థలో వచ్చేప్పటికి సుఖము దుఃఖము వచ్చాయి ఏమిటి తేడా నిద్రావస్థకి జాగ్రత్త అవస్థకి తేడా ఏమిటి నిద్రావస్థలో మనస్సు అనే ఇంద్రియము అంతరింద్రియము విలీనమై ఉంది జాగ్రత్త అవస్థలో అదే ఇంద్రియము యాక్టివ్గా ఉంది కాబట్టి మనస్సు అనే ఇంద్రియంతో అసోసియేట్ అయినప్పుడు మీకు సుఖము దుఃఖముల యొక్క భోగం ఉన్నది భోక్తృత్వం అంటే సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు కాబట్టి మనస్సుతోటి అసోసియేషన్ వల్ల భోక్తృత్వం వచ్చింది మనస్సుతో అసోసియేషన్ లేనప్పుడు సుఖ దుఃఖములకు అతీతమైన స్వరూపమునందు నిలిచి ఉంటుంది అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆత్మయందు భోక్తృత్వము సహజ ధర్మం కాదు అది వచ్చిపోయేది ఇంద్రియముల యొక్క అసోసియేషన్ బట్టి వచ్చిపోయి తప్ప అది సహజము కాదు కాబట్టి ఆత్మ ఇంద్రియ సంయోగంతో సంబంధం లేకుండా భోగతాయా స్వతంత్రంగా సహజంగా భోక్తాయా లేక ఇంద్రియ సంయోగాన్ని బట్టి భోక్తృత్వం వచ్చిందా అని అడిగితే సమాధానం ఏం చెప్తారు ఇంద్రియ సంయోగాన్ని బట్టి వచ్చింది మీకు ఒక దృశ్యాన్ని చూస్తే మంచి ఆనందం అనిపించింది కాబట్టి ఇప్పుడు మీకు నేత్రేంద్రియ సంయోగాన్ని బట్టి సుఖానుభవం కలిగింది ఓ శబ్దాన్ని వింటే దుఃఖం అనిపించింది కాబట్టి శ్రోత్రేంద్రియ సంయోగాన్ని బట్టి దుఃఖం కలిగింది ఇది సంగీత విద్వాంసులు ఉంటారు ఇలా తాళం వేస్తూ ఉంటారు ఈ తాళం వేసేప్పుడు అది ఎవిట పడీదనికి దీనికి సంబంధమే ఉన్నట్లేదే అని నాకు అప్పుడప్పుడు అనిపించింది నాకు అలా ఎందుకు అనిపించింది అంటే నాకు సంగీతంలో అక్షరాలు అలు కూడా రావు గనుక నాకు అలా అనిపించింది అదే తాళం తప్పుబడింది అనుకోండి నేను చూశాను వీడు తాళం తప్పు వేస్తున్నాడు వేస్తుంటే ఎదురుకుండా కూర్చున్నా ఆయన ఇక్కడే కొట్టాడు ఇలాగా గట్టిగా కొట్టాడు ఎర్రగా అయిపోయింది అంతే తోడ అలా కుట్టాడు ఏ తాళం సరిగ్గా పోయింది కాబట్టి అదే చెవితి ఉన్నాడు అనుకోండి తాళం తప్పుబడినా ఒకటే త పడినా ఒకటే అప్పుడు ఆ దెబ్బ కొట్టే ఆయన అన్నాడు ఎవడైనా తాళం తప్పు వేస్తే అదేదో లోపల హృదయంలో దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుందండి దుఃఖం వస్తుంది ఆ ఆవేశం చేతను అలా కొట్టాల్సి వచ్చిందని చెప్పాడు కాబట్టి తాళం తప్పు పడింది అని కాబట్టి మీకు ఆ దుఃఖము ఆ ఆ రకమైన నెగిటివ్ ఇమోషను ఆ దుఃఖానుభవము అది ఎలా వచ్చింది శ్రోత్రేంద్రియ సంయోగం వల్ల వచ్చింది ఇంద్రియ సంయోగం వల్ల వచ్చింది తప్ప భోక్తృత్వము ఆత్మస్వరూపంలో భోక్తృత్వం అనేది లేదు సినిమా బాగుందా అంటే సినిమా చూసేవాడికి బాగుందని బాగులేదని కానీ సినిమాయే చూడని వాడికి సినిమా బాగుంది బాగులేదనే ప్రసక్తే ఉంటుంది చూసే సందర్భంలోనే బాగుంది బాగులేదు ఆపోజిట్స్ ఉంటాయి అదేవిధంగా మనస్సుతోటి ఇంద్రియాలతోటి ఆత్మకి సంయోగం వచ్చినప్పుడు మాత్రమే సుఖ దుఃఖముల యొక్క భోక్తృత్వం ఉంటుంది తప్ప స్వతహాగా సుఖదుఖముల భోక్తృత్వం ఉండదు తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఈ సుఖము యొక్క అనుభవం ఈ అనుభవము ఎలా ఉందో మీరు ఆలోచించండి ఒక ఘటన జరుగుతుంది ఆ ఘటన స్వతహాగా అది సుఖమా దుఃఖమా అంటే చెప్పడానికి వీరు లేదు చాలాసార్లు చెప్పాను అనమాట అది స్వతహాగా సుఖమా దుఃఖమా ఏమో వీడో ఉన్నావు ఇట్ మే ప్రూవ్ బి దిస్ వే ఆర్ కానీ దాన్ని మీరు మనస్సుతో యాక్సెప్ట్ చేస్తే సుఖం అవుతుంది రిజెక్ట్ చేస్తే దుఃఖం అవుతుంది కాదండి మనస్సుతో మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఇదం సుఖం అని జ్ఞానం కలుగుతుందా అహం సుఖీ అని జ్ఞానం కలుగుతుందా మీరు మీరు ఆలోచించండి ఇది సుఖము అనే జ్ఞానం కలుగుతుందా నేను సుఖిని అనే జ్ఞానం కలుగుతుందా నేను సుఖిని అనే జ్ఞానమే కలుగుతుంది ఇది సుఖము అని జ్ఞానం కలగదు ఎందుకంటే వీడు ఐడెంటిఫై అయిపోతారు దాంతో నేను సుఖిని అనే జ్ఞానం కలుగుతుంది ఇప్పుడు అహం సుఖీ అహం దుఃఖీ అనేది వాట్ ఈజ్ ఎక్స్ అది ఆత్మస్వరూపంలో సహజంగా ఉందా లేకపోతే ఆ మనస్సుకి మనస్సుతో సంయోగం కలిగినప్పుడు ఆ మనస్సుకి ఇంద్రియంతో ఆ విషయంతో కాబట్టి మనస్సు ఇంద్రియము విషయము అనే సంయోగం కలిగినప్పుడు అహం దుఃఖీ అనే మానసిక వృత్తి మెంటల్ స్టేట్ పుట్టింది అహం సుఖీ అనే మెంటల్ స్టేట్ అహం దుఃఖి అనే మెంటల్ స్టేట్ ఎలా పుట్టింది మనస్సు ఇంద్రియంతో ఇంద్రియం ద్వారా విషయంతో సంయోగం కలిగినప్పుడు పుట్టింది ఇప్పుడు అహం దుఃఖీ అనే మెంటల్ స్టేటు మీకు తెలుస్తుందా తెలియదా మీకు తెలుస్తుంది అహం దుఃఖీ అనే మెంటల్ స్టేట్ మీకు తెలుస్తుందా తెలియదా తెలుస్తుంది కాబట్టి అహం సుఖీ మీ స్వరూపం కాదు అహం దుఃఖీ కూడా మీ స్వరూపం కాదు మీరు అజ్ఞానం చేత దాంతో తాదాత్మ్యాన్ని చెంది అహం దుఃఖీ అహం సుఖీ నా స్వరూపం అని మీరు అనుకుంటున్నారు అహం సుఖి మీ స్వరూపం అయితే మీరు జీవితంలో ఎప్పుడూ దుఃఖాన్ని పొందరు అహం దుఃఖీ మీ స్వరూపం అయితే మీకు సుఖం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది జీవితంలో తర్వాత అహం దుఃఖీ మీ స్వరూపమైతే మీకు ఆ దుఃఖము ఇబ్బందికరం కాదు ఎలా అయితే తేలుకి విషము ఇబ్బందికరం కాదో పాముకి విషము ఇబ్బందికరం కాదో దుఃఖము నా స్వరూపం దుఃఖము ఇబ్బందిని కలిగించదు కానీ ఇబ్బందిని కలిగిస్తోందంటే అర్థమేటి అది బయట నుంచి వచ్చింది తప్ప స్వతహాగా స్వరూపంలో ఉన్నది కాదు బయట నుంచి వచ్చినప్పుడు ఎవరికి తెలుస్తుంది మీకు తెలుస్తుందా మీ పక్కింటి వాడికి తెలుస్తుందా మీకే తెలుస్తుంది కాబట్టి మీరు అహం దుఃఖీయా మీరు లేక అహం దుఃఖీ వృత్తికి మీరు సాక్షియా అహం దుఃఖీ వృత్తికి మీరు సాక్షి కాబట్టి సుఖీయది భవేదాత్మ క సాక్షి సుఖినో భవే విద్యారంగస్వామి పంచదశలో అంటారు ఆత్మే దుర్భోక్త అయిపోతే ఆత్మే సుఖి అయితే సుఖి అహం సుఖి అనే వృత్తికి సాక్షి లేకుండా పోతాడు ధీ విక్రియా సహస్రాక్ష్యతోహం అవిక్రియ అనే మొత్తం శ్లోకం నేను సాక్షిని నేను అహం దుఃఖీ అహం సుఖీ ఇత్యాది మనో వికారములకు నేను సాక్షిని తప్ప ఆ వికారములే నేను కాదు అహం సుఖీ అన్నదో వికారం అంచేతనే అది వచ్చింది మళ్ళీ పోతుంది అహం దుఃఖీ అనేది మరో వికారం అది వచ్చింది పోతుంది ఇటువంటి ధీ వికారములు మనస్సు యొక్క వికారములు వేలాదిగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి వచ్చినప్పుడు వచ్చినట్టుగా నాకు తెలుస్తూ ఉంటుంది పోయినప్పుడు పోయినట్టుగా తెలుస్తూ ఉంటుంది ఇంతవరకు మనం జీవించామంటే మనం జీవితంలో ఎన్ని రకాల మనో సాక్షిగా చూసామండి చిన్నప్పుడు నేను ఎంతో భయపడ్డాను అది ఏమైంది ఆ భయవికారం ఏమైంది వచ్చింది పోయింది పెద్ద వయసు చూస్తుంటే యోవనంలో ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందులు సుఖాలు దుఃఖాలు అన్నీ అనుభవించాం యూనివర్సిటీలో ఏదో మార్కులు బాగా వస్తే కలిగింది తర్వాత ఇంకొకటి కాకపోతే మహా దుఃఖం కలిగింది ఈ సుఖాలు దుఃఖాలు ఏమయ్యాయి వందలాది వేలాది వచ్చేవి వెళ్ళే అయిపోయాయి ఇప్పుడు ఇంకో కొత్త సెట్ ఆఫ్ సుఖాలు దుఃఖాలు వస్తున్నాయి ఇవి ఇవి పోతూ ఉంటాయి కాబట్టి నేను ఈ వికారము వచ్చినప్పుడల్లా భోక్తనైపోతూ ఉంటానా లేకపోతే నా స్వరూపము సాక్షిత్వమా అది చూసుకుంటే అహం సాక్షి అవిక్రీయ వికారరహితమైన విట్నెసింగ్ అవేర్నెస్ నేను సాక్షిని మాత్రమే కాబట్టి నేను సాక్షినై ఉండగా నా ఎందు భోక్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది భోక్తృత్వం వచ్చిపోయేటువంటిది ఇంద్రియ సంయోగం వల్ల అనుభవానికి వచ్చేటువంటి భోక్తృత్వం ఆత్మ యొక్క స్వరూపం ఎందుకు అవుతుంది కాబట్టి ఆత్మా భోక్త అనేది అది భ్రమ మాత్రమే అదే అజ్ఞానం తప్ప మరొకటి కాదు అహంభోక్త అనేది అజ్ఞానం తప్ప మరొకటి కాదు ఇక్కడ టీకాకారులు ఏమన్నారంటే భోగం అంటే ఏమిటి భోగ విక్రియా స్వభావ ఒక వికారం ఒక మాడిఫికేషన్ మనస్సులో వచ్చేటువంటి ఒక మార్పు వెదర్ అంటే ఏమిటి వెదర్ ప్యాటర్న్ అంటే ఏమిటి ఆ అంతరిక్షంలో అట్మాస్ఫియర్లో వచ్చే మార్పు స్పేస్లో వచ్చే మార్పు కాదు అట్మాస్ఫియర్లో వచ్చే మార్పు ఎట్మా ఉంటుంది ఆ ఎక్మాలో వచ్చిన మార్పు తప్ప స్పియర్లో ఏ మార్పు రాదు ఆ వచ్చే వాయువులు అంతరిక్షంలో వాయువు ఉంటుంది ఆ వాయువులో తేమ ఇవన్నీ ఉంటాయి దానిలో వచ్చిన మార్పు తప్ప ఆకాశంలో ఏ మార్పు రాదు ఆ విధంగా నా స్వరూపంలో ఎట్టి మార్పులు రావు మనస్సు అనే అట్మాస్ఫియర్లో సుఖాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి నా స్వరూపంలో ఏ మార్పులు రాదు తర్వాత వచ్చిపోయేది కాబట్టి అనిత్యము విషయము యొక్క సన్నిధిలో మాత్రమే మనస్సు యొక్క సంయోగంచేత మాత్రమే భోక్తృత్వం అనుభవానికి కాబట్టి భోక్తృత్వం అనేది భ్రమ మాత్రమే వికల్ప కల్పన మాత్రమే అది యథార్థం కాదు అని ఈ విధంగా భోక్తృత్వాన్ని కొట్టిపారేశారు కాబట్టి భోక్తేతిచ భోక్తృవిధ ఆ సిద్ధాంతం అంగీకారం కాదు అసలు దీంట్లో మీకు ఒక ఒక సిద్ధాంతం చెప్తాను అంటే మీరు చాలా సెన్సిటివిటీ అండ్ ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు గ్రహించగలుగుతారు ఇప్పుడు ఈశ్వర అస్తి అని ఈశ్వర అస్థి అని మీరు అన్నప్పుడు ఇప్పుడు చూడండి ఏదో ఒక భావావేశంతో ఏదో నాస్తికుల మీద ఆస్తికులు కోపపడతారు చికాకుపడతారు వాళ్ళ అపవిత్రులని తోసిపుచ్చుతారు అలాగంటే వేషాలు ఇక్కడ కుదరవు ఊరికే మీరు ఒక ఆగ్రహంతో అభే వీళ్ళు నాస్తికులు వీళ్ళు అయోగ్యులు రా వాళ్ళ దగ్గరికి రానివ్వకండి వాళ్ళని చూస్తే పాపం వాళ్ళ ముఖం చేసి చూడద్దు అలాగే తోసిపుచ్చడానికి అది ఒక మతపరమైన ఆగ్రహం తప్ప దేవుని లేడని వాడే ఆగ్రహం ఎంత అయోగ్యమో వీడి ఆగ్రహము అది అయోగ్యమని నేను అన్నా ఎప్పటికైనా ఈశ్వర అవకాశం ఉంటుంది కానీ వీడి ఆగ్రహంలో మాత్రం సారం ఏం లేదు ఈశ్వర అస్థి టేక్ ఇట్ లైక్ దట్ నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్ యు గివ్ ఎ ప్రూఫ్ ఎటువంటి ప్రూఫ్ ఇవ్వాలంటే సచ్ ఎ ప్రూఫ్ దట్ కెనాట్ బి రిజెక్టెడ్ అకాఠ్యమైన కటింగ్ చేయడానికి వీలు లేని ప్రమాణాన్ని మీరు ప్రమాణం అంటే ప్రూఫ్ అథారిటీని నేను చెప్పండి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే అథారిటీని కనుక మీరు అలా కాదండి అదేవితే పురాణంలో విష్ణు పురాణంలో చెప్పాడు దేవుడు ఉన్నాడని కాబట్టి ఉన్నాడు అంటే విష్ణు పురాణాన్ని బౌద్ధులు అంగీకరించరు జైనులు అంగీకరించరు బౌద్ధులు జైనులు ఎందుకంటే శైవులు అంగీకరించరు మన వాళ్లే శైవులు అంగీకరించారు మీరు లింగాయత్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంగీకరించరు బసవ పురాణం అని ఒకటి ఉంది తెలుగులో పాల్పురికి సోమనాథుడనే అని దర్శాడు బసవ పురాణం ఆ బసవ పురాణం నిండా విష్ణువుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఏ మీకు మోక్షం రావాలంటే ఏం చేయాలంటే విష్ణువుని తిరుగుతూ ఉంటే నీకు మోక్షం వస్తుందని చెప్తాను నేనేమైనా కొంత అతిశయోక్త ఏమైనా హైపర్ వాడడం అన్నది ఇట్ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఆఫ్ పోయిట్స్ అండ్ ఫిలాసఫర్స్ కాబట్టి ఏదైనా ఒకటి హైపర్ ఉంటే మీరు కంగారు దాని సారం దాని స్పిరిట్ తీసుకోండి నేను చూసి ఆశ్చర్యపోయాను ఆ బసవపురాణం చూసి చాలా క్లేశం అనిపించింది మనస్సుకు ఎందుకంటే చాలా నిందారూపంగా ఉంటుంది విష్ణువును నిందించడమే పని పెట్టుకున్నట్టుగా ఉంటుంది చాలా కాబట్టి నువ్వు ఈశ్వర అస్థి ఏమిటి ప్రమాణం ఏమిటి కానీ ఈశ్వరస్తిత్వానికి ప్రమాణం క్రిస్టియన్స్ అంటారు బైబిల్లో చెప్పాడు అంటారు బైబిల్లో చెప్తే ప్రమాణం ఎలా అవుతుందండి బైబిల్ ఫాలో అయ్యేవాడికి ప్రమాణం తప్పిస్తే బైబిల్తో సంబంధం లేని కోట్లాది ప్రజలకు అది ప్రమాణంగానే కదా బైబిల్లో కూడా న్యూ టెస్ట్మెంట్ వాడికి ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రమాణం కాదు ఓల్డ్ టెస్ట్మెంట్ వాడికి న్యూ టెస్ట్మెంట్ ప్రమాణం కాదు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు జూస్ అండ్ క్రిస్టియన్స్ ఎడోంట్ లైక్ ఇచ్చాడు న్యూ టెస్ట్మెంట్ బిగినింగ్లో క్రీస్తు ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పిన సిద్ధాంతాలన్నింటినీ కొట్టిపారేస్తాడు షబత్ని కొట్టేస్తాడు షబత్ లేదు ఏం దిస్ ఇస్ ఆల్ సిల్లీ అంటాడు వేరే మీకు జూస్కి షబత్ ఇస్ దేర్ లైఫ్ ఇట్ ఈస్ దేర్ బ్రెడ్ అండ్ కాబట్టి మీరు అలాంటి ప్రమాణాలు చెప్పద్దు అకాఠ్యమైన అంటే కట్ చేయిత సంస్కృత ప్రయోగాల కటింగ్ నుంచి అకాఠ్యమైన అని నేను ఒక తదితర చేయం చేర్చి ఏదో ప్రయోగం చేశాను జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్ అకాట్యమైన అంటే కట్ వీలు లేని ప్రమాణం ఏమిటి అంటే ఒక్కటే ఉండే ప్రమాణం ఎటు చూసినండి ఆత్మా అస్థి అదే ప్రమాణం ఇంత వేరే నిర్వహకుంటాం కాసానికి ఈ కథలన్నీ చెప్తే పురాణ కాలక్షేపానికి బాగానే ఉంటాయి అది అలాంటి పెట్టండి నేనేం కాదన్ను నేను పురాణం చెప్తూ ఉంటాను కానీ మీరు నిష్కర్షగా చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పాలంటే ఈశ్వరాస్తిత్వానికి ఒకే ఒక ప్రమాణము ఆత్మాస్తిత్వము అహంస్మి అనేది ప్రమాణం అయితే ఈ అహం గురించి వీడికి ఎటువంటి కల్పనలు ఉంటాయో ఎటువంటి వికల్పాలు ఉంటాయో ఆ వికల్పాలన్నీ వీడు ఈశ్వరుడి మీద పారేస్తాడు తీసుకెళ్ళి ఎందుకంటే వాట్ ఈస్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ ఈశ్వరుడు ఔట్ సైడ్ ఉన్నాడు కదా వీడికంటే భిన్నంగా ఉన్నాడని వీడు కల్పించాడు కదా ఆత్మా ఈశ్వర అహాన్ని తెలుసుకోడు ఆ ఈశ్వరుణ్ణి వేరే పెడతాడు ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి వేరుగా పెట్టాడో ఆ ఈశ్వరుడు ఎలా ఉంటాడు అని మీరు మీరు మీరు అహం గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఈశ్వరుడు ఎలా ఉంటాడో నేను చెప్తాను యు టెల్ మీ హౌ డు యూ టేక్ అహం the ayamness. I will tell you how, how will your God be. People have come to mind that shavunism is a gender powerful government. Gender. Walla ki ishwaru di khi gender undi tira. Either male or female. Hindu ullo ite male or female. Adhe abni ko, Abrahamic fights ullo ite male matram hai. వాడు మేల్ అన్న వాళ్ళు ఎంత మేల్ షావనిజం ఉందో మేల్ ఆర్ ఫిమేల్ అన్నవాళ్ళు కూడా సిమిలర్ షాబునిజం ఉంటుంది మీరు విడద పెద్ద విశాల హృదయం గలవాలంటే నేను ఒప్పుకోను ఆ కారణం కాదు బట్ దట్ గ్లోరీ ఇస్ దే గ్లోరీ ఆఫ్ హిందూస్ ఏమిటంటే వాళ్ళు ఈశ్వరుని కూడా ఒక స్త్రీ రూపంగా ఆరాధిస్తున్నందుకు గాడ్ బ్లస్ దే ఏమంటే తర్వాత ఇంకొక చిత్రం మీరు చూసారో లేదో ఈశ్వరుణ్ణి స్త్రీ రూపంగా ఆరాధించే వాళ్ళు స్త్రీల ఏడల మరింత ఎక్కువ అపరాధాలు చేస్తూ ఉంటారు అదో పెద్ద మీ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు ప్రాక్టీసెస్ చూస్తే వీడు దేవీస్త ఉపాసకుడైనా అని అనిపిస్తుంది ఆశ్చర్యమేస్తుంది కాబట్టి సో అహం అనే దాంట్లో జెండర్ పవర్ఫుల్గా ఉంటే మీకు దేవుడు ఎందు మీకు జెండర్ ఉంటుంది తర్వాత సాధారణంగా లోకంలో భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడంటే సాధారణంగా అహం అంటే వాడు బాడీ ఐడెంటిఫికేషన్ తీసుకుంటాడు ఆశ్చర్యమే ఉంది ఈశ్వరుడికి కూడా బాడీ ఉంటుందనే వీడు అనుకుంటాడు ఇప్పుడు సపోజ్ నాకు బాడీ ఉంది నేనే బాడీ ఐఆమ్ ది బాడీ నాకు రాత్రి అయ్యేప్పటికీ దోమలు రాకుండా రాకుండా నెట్ కట్టుకోవాలి ఓడోమాస్ కొనుక్కోవాలి ఇదమలంటికి రాసుకోవాలి సేమ్ ప్రాబ్లం విల్ ఎగ్జిస్ట్ ఫర్ విష్ణు ఆల్సో ఇఫ్ హి హస్ ఎ బాడీ మీరది మల్టిపుల్ కోర్డ్ అది వెండానికి చెప్పడానికి జోక్ కింద ఉంటుంది ఒక సందర్భంలో ఇదో వీడు దేవుడిని జోక్ లో వేసుకున్నాడు రాని కొంతమంది కోపం కూడా రావచ్చు ఆల్ దట్ ఐ అగ్రీ బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ స్పిరిట్ మీరు తీసుకోవాలి నేను ఎలా అయితే మజ్జా మాంసమయమైన దేహం కలిగి ఉన్నానో అలాంటి వాడే దేవుడు అవుతాడు అని వీడు అనుకుంటాడు ఎందుకంటే బాడీ ఐడెంటిఫికేషన్ ఉన్నవాడి దేవుడు అలాగే ఉంటాడు దట్ గాడ్ కెనాట్ బీ ఎనీ అదర్ దాన్ దాట్ మైనర్ మాడిఫికేషన్స్ ఏవో ఉంటాయి నాకు రెండు చేతులు ఉంటాయి వాడికి నాలుగు చేతులు ఉన్నాయి దేవుడికి అలాంటి మోడిఫికేషన్స్ ఏవో ఉంటాయి తప్పిస్తే ఆ చేతులు కూడా ఒక ప్రయోజనాన్ని బట్టి వీడికి నాలుగు పురుషార్థాలు కావాలి కాబట్టి నాలుగు చేతులు ఉంటాయి నాలుగు వరాలు కావాలి కాబట్టి నాలుగు అంటాయి పది పది కావాల్సినోట పది చేతులు ఉంటాయి దశప్రహరణధారిని దుర్గా అని పది ఆయుధాలు వీడి భావన చేస్తాడు కాబట్టి ఆవిడికి పది చేతులు పెడతాయి అష్ట అష్టభుజ ఏదో అష్ట లక్ష్ములనో ఏదో పేరు పెట్టి అష్టభుజ అంటాడు మొత్తానికి వీడికి బాడీ ఉంటుంది ఆ దేవుడికి కూడా బాడీ ఉంటుంది అలా కాకుండా నేను ఫ్యామిలీ పర్సన్ మీ అండ్ మై ఫ్యామిలీ మీ అండ్ మై ఫ్యామిలీ ఇట్స్ సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ ఆలోచించదగ్గ విషయం అంటే ఇప్పుడు సన్యాసం పుచ్చుకోవాలని నేను అదేం చెప్పట్లేదు వీడి ఆకాంక్ష ఎలా ఉంటుంది నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు ఆలోచించండి అది ఎంత సంకుచిత స్వభావమో మీరు ఆలోచించండి నేను నా ఫ్యామిలీ ఎవండి మీరు ఆలోచించండి ఇవాళ దళైలామ గారు ఉపన్యాసం చెప్తుంటే వీళ్ళు నేను చాలా సంతోషించాను ఐ విజ్ వెరీ హ్యాపీ ఆయన ఏమంటున్నారంటే ఈ ప్రపంచంలో ఒక్క నేషను ఒక్క కంట్రీ ఆయన ఐసోలేషన్ సుఖంగా ఉండలేదు ఒక్క నేషన్ ఎకనామిక్ ప్రాస్పరిటీలో ఉండలేదు అదొక్కటి ఎకనామిక్గా ప్రాస్పర్ కాలేదు అదొక్కటి పీస్ఫుల్గా ఉండలేదు ఇండియా పీస్ఫుల్గా ఉండాలంటే పాకిస్తాన్ పీస్ఫుల్గా ఉండాలి బంగ్లాదేశ్ కూడా పీస్ఫుల్గా ఉండాలి చైనా కూడా పీస్ఫుల్గా ఉండాలి ఇండియా ప్రాస్పర్ అవ్వాలంటే ఈ దేశాలన్నీ ప్రాస్పర్ అవ్వాలి ఇప్పుడు ఈ సత్యాన్ని అమెరికా అర్థం చేసుకుంది ఏముంది అమెరికా పీస్ఫుల్గా ఉండాలంటే అమెరికా ఒక్కటి పీస్ఫుల్గా ఉంటే చాలు అంటే ఉండలేదు అమెరికా ఒక్కటి ప్రాస్పర్ అయితే చాలు అని వాళ్ళు అనుకున్నంతకాలం వాళ్ళు ప్రాస్పర్ కాలేరు వీఆర్ ఇన్ ఏ గ్లోబల్ సిచ్యువేషన్ ఏదర్ యు ఆర్ హ్యాపీ విత్ ఎవరిబడి ఎల్స్ ఆర్ యు ఆర్ అన్హాపీ విత్ ఎవ్రిబడి ఎల్స్ ఇది వేదాంతం మీరు మీ బస్తీలో మీరు సుఖంగా ఉండాలంటే మీరు సుఖంగా ఉంటే మీరు సుఖంగా ఉండలేరు మొత్తం బస్తీ అంతా సుఖంగా ఉంటే మీరు సుఖంగా ఉండగలరు అంచేతనే వేద వేదంలో షన్నో వస్తుపదే చతుష్పదే మా ఇంట్లో మనుషులు మా ఇంట్లో పశు సంపద కూడా సుఖంగా ఉండాలి గ్రామే అనాతురం గ్రామే నహా గ్రామే అనాతురం నాకు మంత్రం గుర్తు రావట్లేదు గ్రాపే అంధ సంస్పదే దరిద్రం ఏషాం పురుషాణం ఏషాం పశువునా జాయిరుద్రశివాతను మతో అంతా ఇప్పుడు పదమూడో యొక్క ఒప్పగిప్పినట్టుగా ఉంటుంది జాతే రుద్రశివాతను శివా విశ్వాహభేషజీ విశ్వాహభేషజీ శివా రుద్రస్ భేషజీ తయజీవసే ఏ అంత నహాడా మమ్మల్ని కాపాడు తయా నో మృడీవ ఇమాగుం రుద్రాయ తమసేక పద్మే ఏ క్షయద్వీరాజ ప్రభ రా నమ సద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం దానికోసం మొత్తం అంతా చెప్పాను యథా నమద్విపదే శం చతులగాలి ఎవరికి నహ మాకు నాకు కాదు మాకు మాకంటే ఎవరు ద్విపదే చతుష్పదే మనుష్యులు పశువులు ఎక్కడ మనుష్యులు గ్రామే అస్మిన్ ఈ మొత్తం గ్రామంలో పూర్వము గ్రామం ఒక గ్రామ స్వరాజ్యము అని గాంధీ గారు గ్రామం ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ యూనిట్ కింద ఉండేది యూనిట్ ఆఫ్ గవర్నెన్స్ కింద కూడా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు సెంట్రలైజ్ అయిపోయి మొత్తం అన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది సెక్రటేరియట్ పక్కన ఉంటుంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ యూలో ఏమిటండి ఇక్కడ ఫిష్ ఏ ఉంటాయి హుస్సేన్ సాగర్లో ఫిష్ ఉండవు అంతా కూడా మురికైపోయి అక్కడ ఫిష్షే బతకవు ఫిషరీస్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో ఏడవాలి అయితే కాకినాడలో ఎడవాలి హైదరాబాద్లో పెట్టుకుంటే వాళ్ళు కరప్షన్ చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు చేపలు ఏం పడతారు వాళ్ళు చేపలను ఏం దొంగితారు కరప్షన్ ఫైల్ పుష్టి చేస్తూ ఉన్నాం ఫైల్కి డబ్బులు ఆపనే చేస్తారు అదే కదా ఈ మధ్యన పట్టుకున్నారు ఫిషరీస్ వాడిని ఫిషరీస్ వాడు హైదరాబాద్లో ఉంటే వాడు ఏం చేస్తాడు కలప చందనం కలపవాడు హైదరాబాద్లోనే ఉంటాడు ఫిషరీస్ వాడు హైదరాబాద్లోనే ఉంటాడు కకూన్స్ సిల్క్ కకూన్స్ కూడా మన తిరుమల కూర్చుంటాడు వీడు తిరుమల ఊరులో కూర్చునే సిల్క్ ఏం చేస్తాడు వీడు ఆ షాపులో పెట్టుకునే ఫైల్స్ పెట్టుకునే ఆ ఫైల్ కదలడానికి డబ్బులు పుచ్చుకుంటూ ఉంటాడు సిల్క్ కకూన్లు వీడు ఏం పెంచుతాడు అండి వీడు తరకాయ మోస్ట్ బోగస్ మోస్ట్ ఇనిఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ సో అండ్ కరెప్ట్ ఆల్సో కాబట్టి సో ది పాయింట్ ఈజ్ సో వాట్ ఎవర్ సేయింగ్ ఈజ్ గ్రామం వాజ్ ఎన్ ఇండిపెండెంట్ యూనిట్ మా గ్రామంలో అందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థన గాయత్రి కూడా ధియోయోన ప్రచోరయ్య మా బుద్ధులు మా బుద్ధులు ఇంట్లో వీడు ఒక్కడి బుద్ధి పవిత్రంగా ఉందనుకోండి మిగతా వాళ్ళందరు బుద్ధి ఘోరంగా ఉందనుకోండి ఎంత కాన్ఫ్లిక్ట్లో పడిపోతారు ఇప్పుడు ఇంట్లో భర్తకి గీత అక్కర్లేదు గీత వ్యతిరేకనుకోండి మీరు భార్య కా క్లాస్కి రాగలుగుతుందా భర్త భార్య క్లాసుకి వచ్చినప్పుడల్లా భర్తతోటి దెబ్బ తాటాలి రివర్స్ కూడా ఉంటుంది అలా కాకుండా అట్లీస్ట్ ఆపోజ్ అపోజిషన్ లేదు అంటే కొంత నయం ఇద్దరు కలిసి వస్తున్నారంటే మరీ బాగుంటుంది కాబట్టి నా ఒక్కడి మనసు పవిత్రంగా ఉంటే ఇంట్లో నలుగురు మనస్సు పవిత్రంగా లేకపోతే దుఃఖమే మిగులుతుంది కాబట్టి నేను ఒక్కడిని సుఖంగా ఉంటుంది మీ అండ్ మై ఫ్యామిలీ దిస్ సిండ్రోమ్ ఈజ్ ది మోస్ట్ బోగస్ సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ అక్కడ నుంచి మొదలుపెట్టి నేను ఎక్కడికో వెళ్ళాను కాబట్టి వీడేమిటి ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ మీ అండ్ మై ఫ్యామిలీ వీడు ఆరాధించే దేవుడు ఎలా ఉంటాడు వాడు ఇంకో ఫ్యామిలీ మ్యాన్ అయి ఉంటాడు ఈ చుట్టుపక్కల ఫ్యామిలీలో ఎలా అయిపోయినా పర్వాలేదు ఆ దేవుడు అనే ఫ్యామిలీ మ్యాన్ను ఇగ ఇక్కడ వెతిమొహాన్ని నేను ఒకడు ఉన్నాను భక్తుడిని ఫ్యామిలీ మ్యాన్నని నా ఫ్యామిలీని సుఖంగా చూడాలి వన్ ఫ్యామిలీ మ్యాన్ టు అనదర్ ఫ్యామిలీ మ్యాన్ అలా ఉంటుంది